సూత్రం ప్రభావ పరిశుద్ధిగా గొప్ప దేవ జీవం తండ్రి నీకెంతో వందాలేసయ్య నిన్నా నీడు నిరంతరం మేకరిద్దుగున్న గొప్ప దేవ సర్వనదుడ సమస్త సృష్టికి మూలకారు కూడా నీకెంతో వందాలేసయ్యా ఈ ఘర్షణ కాలమంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో భద్రపరుచుకున్నారనైనా ఇక రాత్రి కాల సమయంలోనైనా మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని కృపని మాకు అందరికి అనుగ్రహించేందుకు నీకెంతో వందాలేసయ్యా నీకు ఈ కృతజ్ఞతాస్పత్రులు చెల్లిస్తున్నైనా సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే అర్పించుకుంటున్నైనా నా దేవ నా రాణబెడ్డి త్వరగా మీరు నడిపించండి అయినా ప్రతి ఆటంకాలు కొట్టివేయండి ప్రభా ప్రతి ఒక్కరు ప్రభావ ఈ ఆరాధనలో పాల్గొందులు ఆయన మీకు రూపనుగ్రహించండి ప్రకటన ప్రభా ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నుంచి అయినా ప్రకటన గన్న వాక్యాలు ధ్యానిస్తాను ప్రభావ అందులోని ఆత్మీయ సత్యం మీరు గ్రహించలాగనా ఆత్మీయ నేతలు ఇప్పని ప్రభావ సంపూర్ణంగా అర్థం చేసుకుని ప్రభావ మా జీవితాలు అవలంబించుకోవాలా ఆ వాక్యం ప్రకారం మేము మరి విశేషంగా అనేకులకు ప్రభావ అనుభవపూర్వకంగా ప్రభావ ప్రకటించేలాగిన మీకు ఆత్మీ నడిపింపు మీకు అభిషేకం మాకు అందరికీ అనుగ్రించి మనం ప్రార్థిష్టమైనా తండ్రి మేము ఉంటుంది శ్రమల కాలమైనా ఇక సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినమైనా మా విశ్వాసాన్ని మేము కాపాడాలా ప్రభావ కాపాడుకోవాలా ప్రభావ మీ కొరకు మేము సాక్షిగా జీవించాలా ప్రభావ ప్రతి శ్రమను మేము జయించి ముందుకు పోవాలా ప్రభావ అంతవరకు ప్రభావ సహించి వాడే రక్షణ పొందునని వార్త ఉంది ప్రభా కాబట్టి ప్రభ అంతవరకు నైనా మేము సహించాలా ప్రతిదీది మేము ముందుకు పోవాలా ప్రభావ అనేకులు మీ కొరకు మేము సిద్ధపరచాలా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్త ప్రకటించాలా అనేకులు శిష్యులుగా మేము తయారు చేయాల ప్రభావ ఈ ఆత్మీయ సత్యాలను గ్రహించాలా గొప్ప ప్రభావ అనేకులు ప్రకటించే బిడ్డలుగా మీరు మమ్మల్ని తయారు గొప్ప దేవానికి చిత్ర ఏ నిష్య విశ్వాసం కొనసాగించే చూస్తూ మాతకు మేము పరిగెత్తలేకపోయిన విశ్వాసం తయారు చేయాలని మీకు పురోషన్ కలిగి పౌరుషంగా పరిశుద్ధంగా జీవించే ఉండాలి ఆ ప్రభు లక్ష నలభై వందల ముప్పులు మేము ఉండాలా ప్రవ్వ జ్ఞాపకాల గంధంలో మా పేర్లు ఆ రీతి మేము ప్రయాసపడి ముందుకు ప్రతి విషయంలో మీ కృప వింబడి కృప మాకు అనుగ్రహించి నడిపించి ప్రతి చోట మీ కొరకు సాక్షలు పెట్టుకొని ఆరు మీరే ఆధిపత్యం నడిపించి మా మీరు మాతో మాట్లాడి పాటల ద్వారా మహిం పొందమని ఏసు క్రీస్తు పరిశుద్ధంగా తండ్రి ఆమె సిమీన్ సుమాపాని దృష్టి సుమా నిర్షిణీ సిమిన్ సుమాపాని దృష్టి సుమా నిర్షిణీ కనలేకని వెళ్ళు గని లేక అంధకారందుటిని నేనారందు నే పాపి దృష్టి సుమోషిణీ సీమీన్ సుమా అందునికి దృష్టి నుసగి ఆదరించిన ప్రేమా కొందరిలో విశ్వాసము లేదని కనుగొనిన ప్రేమా అందు ఆదరించిన ప్రేమా కొందరిలో విశ్వాసము లేదని కనుగొన్న ప్రేమా మన పాపములను బాప విలువలో కడ తేరిన ప్రేమ మన పాపములను బాప విలువలో కడ తేరిన సిల్లువలొకడ చేరిన ప్రేమా క్షిమించుమా నే పాపిని దృష్టించుమా నే దోషిని క్షిమించుమా మరణించిన నాజరును జరును మాట ముసగి లేపిన ప్రేమా మన్నించుమని తల్లిని మాకురకై వేడిన ప్రేమా మరణించినలా జరును మాట నొసగిలేపిన ప్రేమ మన్నించుమని తల్లిని మాకురకై వేడిన ప్రేమ తన రక్త పుదారలతో కడిగి పరమునకు జయచి ప్రేమా తన రక్త పుదారలతో కడిగి పరమునకు జీ ప్రేమా పరమునకు జి ప్రేమా సుమా పాపిణి దృష్టి సుమా దోషిణీ కనలేఖని విలుగునీ అంధకార ముంటిని నేనార ముంటిని సెమీన్ సుమా ని పాపిని దృష్టి పరశుతుర బు తండ్రి మీకు వదనాలైనా మహోన్నత రగుదేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఈ ఉదయం నుంచి ఇంతకు మళ్ళీ కాచి కాపాడేందుకు మీకు వదనాలైనా అయితే కలువురిశిలలో మా పాపము శాపము రోగము వ్యసనములను భరించి మాకు బదులుగా మరణించి మళ్ళీ రక్షించుకున్నారు మీ బిడ్డలుగా చేసుకున్నారు మీ సుత్తుగా మార్చుకున్నారు దాన్ని మీకు వదనాలు మీ యొక్క పరిశుధాత్మాభిషేకాన్ని బట్టి మీకు వందనాలైనా ఇంతకాలం మీరు కాచి కాపాడి నడిపించినందుకు మీకు వందనాలైనా ఇక మీదట కూడా మీరు మమ్మల్ని నడిపిస్తారని మేము నమ్ముతున్నాం ప్రభా అనుమానించకుండా ధైర్యంగా మీ ఓ ప్రభా నిశ్చేత కలిగి ముందు పూల నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సంబంధాన్ని అయినా గ్రంథంలోని వాక్యాలను మేము ధర్మిస్తుండగా మీ యొక్క నడిపింపు మాకు అనుగ్రహించండి వాక్యంలోని సత్యాన్ని గ్రహించాలా మా జీవితాలలో అవలంబించుకోవాలా అనుభవపూర్వకంగా వాటిని ప్రకటించాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మేన్ ప్రకటన గ్రంథంలోని వాక్యాలన్నీ మనము కొంతకాలం నుంచి ధ్యానిస్తా ఉన్నాం ముఖ్యంగా పద్నాలుగవ అధ్యాయకు చాలా కాలం మనం అక్కడే ధ్యానిస్తూ గడుపుతూ ఉన్నాం విశేషంగా వారం మనం చూసినాం ప్రథమ ఫలము అన్న అంశం గురించి ముఖ్యంగా ఈ ప్రథమ ఫలము ఎవరు అన్న విషయాన్ని నేను చూపించిన యాకవ పత్రికలో అది బహుతేటగా దేవుడు మనకి జ్ఞాపకం చేశాడు అది యాకవ పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనంలో చూస్తున్నాం దాన్ని పద్దెనిమిది ముఖ్యంగా ప్రథమ ఫలంగా ఉన్న వారి దగ్గరనే సత్యం ఉంటుందన్న విషయాన్ని కాబట్టి సత్యము ఎవరైతే సత్యాన్ని ప్రేమించి దాని ప్రకారంగా జీవిస్తారో వాళ్ళే ప్రథమ ఫలం కాబట్టి నూతనంగా జన్మించడం అంటే పాపపు జీవితాన్ని విడిచిపెట్టి లోకాతీతమైన జీవితాన్ని విడిచిపెట్టి వేరు ఉండడం ముఖ్యంగా మనము ఆ అబ్రహాము జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంది అంటే దేవుడు తనకి స్వరరూపకంగా రూపకంగా దర్శించాడు చూడలేదు ఆ దేవుని గురించి వినలేదు కానీ కేవలం ఆ స్వరము ఆ స్వరం వినగానే దానికి స్పందించినాడు తర్వాత నీ దేశం నుండి కుటుంబీకుల నుంచి నీ బంధువుల నుంచి నువ్వు వేరుపడి రమ్మన్నాడు అది చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే వేరు అంటే పరిశుద్ధమైన జీవితానికి సాదోషం పరిశుద్ధంగా జీవించాలా అంటే వేరుపడడం ఎక్కడి నుంచి వేరు పడాలా పాపపు జీవితం నుంచి నీ దేశము పాప పూరితమైంది నీ బంధువులు మిత్రులు వాళ్ళంతా పాప జీవితంలో జీవిస్తున్నారు ఆ యొక్క నుంచి నువ్వు బయటికి రావాలా ఇది బహు కష్టం క్రైస్తవ జీవితంలో ఎందుకంటే ఒకసారి రక్షణ పొందినాక నువ్వు వేరుపడ్డవాడు వేరుపడ్డతాను ఈ లోకం నుంచి నేను కొనుక్కున్నాడు దేవుడు కాబట్టి పరిశుద్ధంగా జీవించాలా ఆయన పరిశుద్ధుడు అంటే అర్థం అదే ఆయన వేరుపడ్డవాడు ఎవరికి సాటి ఎవరితోని పోల్చలేమైనది ఎందుకంటే దేవుళ్ళు దేవతలు అనుకున్న వారు ఒక్కరు కూడా ఆయన గోరికి కూడా తట్టరు అన్నట్టు ఎందుకంటే అతను జీవించిన అతను అతనిలోని ఉన్న పరిశుద్ధత ఒకరిలో కనిపించదు చెప్పుకోబడుతున్న దేవుళ్ళు కానీ దేవతలు కానీ వాళ్ళ పేర్లు తీసుకోం కాబట్టి మనకి ఏమీ వ్యత్యాసం లేదు కానీ ఒక్కరు కూడా అంత పరిశుద్ధంగా జీవించట్లు మనం చూడము కాబట్టి ఆయన వేరు పడ్డవాడు ఈలోక దేవతల నుంచి ఈలోకపు మనుషులు కల్పించుకున్న ఆ యొక్క దేవుళ్ళు దేవతల నుంచి ఆయన వేరుపడేవాడు వాళ్ళకి వీళ్ళకి సాటే లేదన్నట్టు అతనికి అతనితో అతన్ని దేనితో కూడా పోల్చి అతని నన్ను దేనితో పోలుస్తాడు అంటాడు కాబట్టి పరిశుద్ధమైన జీవితం అంటే వేరు జీవితం అన్నట్టు కొన్నిసార్లు నీ నీ అనుభవం కూడా అంతే ఎందుకు ఒంటరి జీవితం అంటే వేరుపడ్డ జీవితం నిబంధుల నుంచి నీ కుటుంబీకుల నుంచి నేను వేరుపరుచుకున్నాడు దేవుడు ఎందుకు అంటే వారి వారి జీవితంలో వారి సహవాసంలో ఉంటే నువ్వు రక్షణ పోగొట్టుకోవచ్చు నీకు రక్షణ రాకపోవచ్చు కాబట్టి నువ్వు వచ్చిన విధానంగా నిన్ను లాగనికి ప్రయత్నిస్తూ ఉంటాడు నీ మీద ఎందుకు కోపము అంటే కారణం అదే నువ్వు వేరుపడ్డవు కాబట్టి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావు కాబట్టి నిన్ను చెడగొట్టడానికి నిన్ను ఇంకప్పు చేయడానికి మాటలతో కొన్నిసార్లు భయంకరంగా తిడతారు అన్నట్టు అవి ఇక అన్నిటినీ విడిచిపెట్టేసి మళ్ళీ ఈ లోకంతో వెళ్ళిపోదామన్న స్థితికి తీసుకెళ్ళిపోతుంటారు కానీ ప్రభువు వాళ్ళు ఎంతవరకు ప్రేమించి ఏర్పరచుకున్నాడు ఈ లోకం గురించి అందుకే మనము ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయ ధ్యానించినప్పుడు వీరు మనుషుల నుంచి కొనబడ్డ వారు అన్నాడు ఎందుకు అంటే పరిశుద్ధులు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనతో పాటు జీవించే వాళ్ళందరూ పరిశుద్ధంగా జీవిస్తారు అన్నట్టు వేరుపడి జీవించడం అంటే అది ప్రథమ ఫలము అంటే కూడా అదే పరిశుద్ధమైన జీవితము తర్వాత త్యాగపూరితమైన జీవితం వీళ్ళు ప్రథమ ఫలము ఉన్న తక్కువ ఏర్పరచుకున్నట్టు వీళ్ళంతా అర్పణకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు అర్పించబడ్డవారు ఉదాహరణకి మనం పాత నిబంధన గ్రంథాలు చూస్తాము సంస్థను ఏ రీతిగా నాజీరు చేయబడ్డవాడు సమూహాలు ఏ రీతిగా నాజీరు చేయబడ్డవాడు ఆ రీతిగా మనమంతా పరిశుద్ధపరచబడ్డ వారం అన్నట్టు ముఖ్యంగా రోమి పత్రిక ఎవరైనా చదవచ్చు రోమి పత్రిక పదకొండవ అధ్యాయము పదహారవ వచనంలో దీంతో ముగించేస్తా ప్రథమ సంబంధించిన బోధ తర్వాత మనం ప్రకటన గ్రంథంలోని వాక్యాలకి మరి తిరిగి ఉంటాం రోమి పత్రిక పదకొండవ అధ్యాయము పదహార వచనం ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయ్యో పరిశుద్ధమే పేరు పరిశుద్ధమైనదైతే కొమ్ములను పరిశుద్ధమే కాబట్టి అక్కడ జ్ఞాపకం చేస్తుండడు మొదటిది ముద్దలో మొదటిది అంటే మొదటి ప్రథమ ఫలం అన్నట్టు మొదటి భాగం ముద్దలో మొదటి ముద్ద పరిశుద్ధమైంది అంటే దానికి తక్కిన ముద్దని పరిశుద్ధ పరిచే గుణగణం అన్నట్టు అంటే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్న ప్రభుని ఎట్లా పరిశుద్ధంగా మార్చండు నీ జీవన విధానము ఇతరులకి పరిశుభ్ర ఇతరులకు తీసుకురావడానికి అవకాశం ఉంది అన్నట్టు నీ యొక్క నడబడి నీ యొక్క ప్రవర్తన చేసి వాళ్ళు కూడా మారడానికి ప్రయత్నిస్తారు అన్నట్టు నీ యొక్క ప్రవర్తన ముఖ్యంగా నువ్వు నీ ప్రవర్తన ఎంత పరిశుద్ధంగా క్రైస్తవుల గురించి వీళ్ళు కష్టాలు అదే చెప్తారు వాళ్ళ వాళ్ళ దగ్గర ఏముండదని అన్ని సమర్పించుకుంటారు వాళ్ళు ఏమి అంత బోడీ ఉంటారు వాళ్ళు దేనికి అన్నిటికీ దూడంగా ఉంటారు సాగరు సినిమాలు చూడరు అట్లా మాట్లాడతారు మన గురించి కాబట్టి అంటే మనలో ఏదో ప్రత్యేకత ఉందని వాళ్ళు గమనిస్తూ ఉంటారనం కాబట్టి ప్రథమ ఫలము ముద్దలోని మొదటి ముద్ద తక్కిన ముద్దనంతా కూడా పరిశుద్ధ పరచగలదు అన్న విషయాన్ని జ్ఞాపం చేసిండు అదే రీతిగా వేరు పరిశుద్ధమైందైతే కొమ్మలు కూడా పరిశుద్ధంగా పరచబడే అక్కడ ఏం జ్ఞాపం ప్రభువే వేరు కదా ప్రభువే మన ప్రభు ఏసు ప్రభులు వారే వేరు కాబట్టి అతనిలో నాటబడ్డ మనం తీగలం కాబట్టి పరిశుద్ధంగా జీవించగలం అన్నట్టు అది బహు ప్రాముఖ్యమైనది ఈ యొక్క అధ్యాయమంతా ఇక్కడ ఆ రోమి రాష్ట్ర పత్రికలు మనకి రెండు కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు ఆ యొక్క వలివ మొక్కకు సంబంధించి వలువ సంబంధించిన విషయాలు అక్కడ జ్ఞాపకం ఉంటాడు ముఖ్యంగా ఆ యొక్క చెట్టు ఒకప్పుడు రీతిగా పరిశుద్ధంగా ఉండే దాని రీతిగా అది స్వతహాగా ఉన్న ఆ ముఖ్యంగా పంతొమ్మిది అవచనాలకు వస్తే రోగి రాష్ట్ర పత్రిక పదకొండు నరక వేయబడ్డాయి అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాడు దేవుడు మనం బహు జాగ్రత్తగా ఉండాలా స్వతహాగా పెరిగిన ఆ కొమ్మలని నరికి వేసినప్పుడు మనం జాగ్రత్తగా లేకపోతే మనం కూడా తెగవేయబడతాము అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఇరవై వచనంలో తర్వాత మనం ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఐదవ వచనంలో దాన్ని మనం బాబుగా జాగ్రత్తగా చేస్తున్నాం వీరి నోట ఎటువంటి అబద్ధం లేదు వీరి మీద ఎటువంటి నింద లేదు అన్న విషయాన్ని వీరి నోట ఏ అబద్ధం లేదు వీరి మీద ఏ నింద లేదు అనేది కాబట్టి అబద్ధము ఇంకా ఇంగ్లీష్లో గైల్ అంటారు అబద్ధము అంటే ఏంటి అక్కడ వీరి నోట ఎటువంటి అబద్ధం లేదంటే ఇంగ్లీష్లో అసలు అబద్ధం అనే పదం లేదు నో గైల్ అని ఉంది గైల్ జియోల్లీ అదే ప్రనౌన్స్ ఇస్తారు మళ్ళీ వీరి నోట ఎటువంటి అబద్ధం లేదు వీరి మీద ఎటువంటి నింద లేదు వీరు అందింద్యులు అనిందీలు అని చెప్పబడింది ఐదో వచనంలో కాబట్టి ఏ అబద్ధము లేదు అంటే అక్కడ పౌలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు నేను మీ దగ్గరికి ఎటువంటి బోధతో వచ్చిందని అన్నాడు పేతులు ఆ విషయాన్ని జ్ఞాపం చేస్తాం మనకి పౌలు కాదు పేతు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము పదహారో వచనంలో ఒకనా చదవండి పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఎలా పదహారో వచనం ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు ఏసు క్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్యములను మేము కల్లారులార చూసిన వారమై తెలిపి తిని అక్కడ ఏమంటుందంటే చమత్కారంగా మేమేం మాట్లాడి మిమ్మల్ని మోసపుచ్చలేదు అంటున్నాడు మరోసారి పదహార వచ్చిన ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను కథలు కల్పించిన కథలు చమత్కారంగా కల్పించిన కథలు కన్నింగ్లీ డివైస్డ్ ఫేబుల్స్ అని ఉంది చమత్కారంగా కల్పించిన కథలు అనుసరించి అనుసరించి మన ప్రభు క్రీస్ యొక్క శక్తిని ఆయన రాకడం మేము మీకు తెలుపలేదు చమత్కారంగా కల్పించిన కథలతో మన ప్రభు సంబంధించిన ఆయన రాకడం ఆయన శక్తిని గురించి మనం ప్రకటించలేదు అంటున్నాడు వీరి నోట ఎటువంటి అబద్ధం లేదు అంటే ఇంగ్లీష్ లో అబద్ధం అనే పదం లేదు కానీ గైల్ అని ఉంది గైల్ అంటే కన్నింగ్ అంటే చమత్కారంగా మోసగించేడుది చమత్కారంగా మోసగించడం అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అటువంటి చమత్కారంగా అటువంటి మోసంతో మేము సువార్త ప్రకటించలేదు కాబట్టి ఈ సువార్త ఎటువంటిది అనేది కూడా నేను కొంతసేపట్లో మీకు చూపిస్తాను కానీ ఇది బహు ప్రాముఖ్యమైంది నువ్వు చమత్కారంగా అంటే కన్నింగ్ అంటే కన్నింగ్ అంటే ఇంగ్లీష్లో ఏముందంటే కన్నింగ్ అంటే ఒక రకంగా మోసపుచ్చే బోధలు అన్నట్టు ఒక రీతిగా అబద్ధ బోధ మోసపుచ్చాడే వీరి నోట్ అయ్యే అబద్ధం లేదంటే ఇంగ్లీష్ లో గైల్ అంటే మోసపుచ్చు వాక్యాలు అన్నట్టు మోసపుచ్చు బోధలు వీరి నోట్లో లేవు అన్నట్టు చమత్కారంగా ఏదో కథలు చెప్పాడు మనం ఎప్పుడు కథలు చెప్పాం కదా స్ట్రైట్ గా మెసేజ్కి వెళ్ళిపోతాం కాబట్టి అటువంటి బోధతో మేము ఎప్పుడు కూడా మీ దగ్గరికి రాలేదు అంటున్నాడు పేజులు అది సాక్ష్యం అన్నట్టు మనం కూడా అట్లా సాక్ష్యం ఇవ్వాలన్నట్టు చమత్కారంగా మనుషులని ఆకర్షించుకోవాలా ప్రభుత్వం ఎంత కనేది కాదు మనం ఆ యొక్క సువార్థను ప్రకటించినప్పుడు ఆయన పుట్టుక ఆయన జీవన విధానం ఎంత పరిశుద్ధంగా జీవించిండు ఆయన మరణము ఆయన సమాధి భూస్థాపన సమాధి తర్వాత పునరుద్ధానము ఆయన తిరిగి రానన్నాడు నేను తీసుకొని ఇన్ని అంశాల ఏడు అంశంలు ఉంటాయి అందులో ఏడు అంశాలని మనము క్లుప్తంగా చూపిస్తూ ఉంటాం అటువంటి సువార్థను ప్రకటించడం కానీ చమత్కారంగా కల్పనా కథలతో చెప్పలేదు సువార్థ అంటాడు పేతులు కాబట్టి అది బహు ప్రాముఖ్యమైంది సేవా జీవితంలో వీరి నోట్లో ఎటువంటి అబద్ధం లేదంటే అర్థం అదే రీతిగా వీరు అనింద్యులు వీరు అనింద్యులు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది అంటే వీరి మీద ఎటువంటి నింద లేదన్నట్టు వీరి మీద ఎటువంటి నింద లేదంటే ఎవరు నింద మోపడానికి లేదంటే నింద ఎప్పుడు మోపుతారు అవి పైకి భక్తి దాని శక్తిని ఆశ్రయించని పైకి భక్తికి కనిపిస్తారు కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారు వీరి పెదమలు దేవుణ్ణి శుద్ధిస్తా కానీ వారి హృదయాలు బహు దూరంగా ఉన్నాయి అంటాడు దేవునికి బయటికి ఎంత పాటలు పాడినా వర్షిప్ చేసినా ఎంతగా దేవుని గురించి మాట్లాడినా వారి హృదయం మటుకు దేవునికి బహు దూరంగా ఉంది అంటాడు కాబట్టి అది నింద అన్నట్టు నీ మీద కాబట్టి నువ్వు ప్రతి స్థలంలో యథార్థంగానే జీవించాలా అంటే ఒకటే విధానంగా జీవించాలి ఇంట్లో ఒక బయట ఒక రీతికి లేక చర్చిలో ఒక రీతిగా ఇంకో రీతిగా కాదు ఇవన్నీ మోసపుచ్చి విధానాలు అన్నట్టు మనం అట్లా ఉండడానికి వీల్లేదని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మరోసారి చూడండి వీరి నోట ఏ అబద్ధం ఎవరు చూస్తున్నారు అనేది ముఖ్యం కదా వీరి నోట ఏ బద్ధంను కనబడలేదంటే ఎవరికి కనిపిస్తుంది ఈరోజు మనుషులు దాన్ని చూడలేకపోతున్నారు ఎందుకు అంటే వారికి గుడ్డితనం ఉంది ఈ యుగ దేవత వారి కండ్లకి గుడ్డితనం కల్పించిందంట కొరింతలు రాసిన పత్రికలు కాబట్టి వాళ్ళు చూడలేరు కానీ ప్రభువు మన నోట్లో ఏముందో చూస్తూ ఉన్నాడు నువ్వు చెప్పే వాక్యాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు దేని విషయంలో మనం అతిశయించము దేని విషయంలో మనం గర్వపడం ఉంటే అట్లు అంటే ముప్పై సంవత్సరాలు దాటి మన సేవ మూడు సంవత్సరాలు ఉండక పెట్టం మనం సేవలో ఎప్పుడైతే వాళ్ళం మనం కాబట్టి మనం దేని విషయంలో అతిశయించము బైబిల్లో ఉంది కూడా ఒక స్థలంలో అతిశయించొచ్చని దేని విషయంలో నేను ఇప్పుడు వాక్యము కానీ శిల్వ అంతే మనం అతిశయిస్తామని తెలుసు ప్రతి స్థితిలో ప్రతి స్థలంలో మనము ఆయన యొక్క సిల్వ మరణాన్ని జ్ఞాపకం చేస్తూనే ఉంటాం అందులో తప్ప ఎందులో అతిశయించకూడదు అంటున్నాం కానీ చూడండి ఇక్కడ ఐదవ వచనము ముఖ్యంగా ప్రణమగంధము పద్నాలుగో ఐదో వచనంలో లక్ష నలభై లేక ప్రథమ ఫలము ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం వారి మీద ఎటువంటి నింద ఉండదంట అయితే జేమ్ స్ట్రాంగ్స్ లో చూస్తున్నా నేను పదం గైల్ అనే పదానికి అర్థం అయితే అక్కడ జేమ్స్ట్రాంగ్స్లో ఏముందంటే ట్రిక్ అని ఉంది అంటే వీళ్ళు ట్రిక్స్ ట్రిక్స్ అంటే గాలం వేయడం గాలం వేసి చేపలు లాగడం అంటాం అసలు బైబుల్లో వల వేసి పట్టమంటాడు చేపలు కానీ ఇక్కడ వీళ్ళు గాలం వేస్తున్నారు అన్నట్టు అది తేడా కాబట్టి గాలం వేసి చేపలం పట్టడము అది మోసగించడం అన్నట్టు వల వేసి పట్టడం విధానం వేరే కాబట్టి జేమ్స్ ట్రామ్స్ లో చూస్తున్నాం వన్ లో క్రాఫ్ట్ డిసీట్ మోసము లేక రహస్యంగా అబద్ధ బోధాలు అట్లుంటాయి అన్నట్టు అంటే యథార్థంగా ఉండడం వీరు బహు యథార్థంగా మాట్లాడే వాళ్ళు జీవించే వాళ్ళు అని ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది అన్నట్టు పరిశుద్ధంగా జీవించే వాళ్ళు వీళ్ళలో ఎటువంటి కలంకము లేకుండా జీవించే వాళ్ళు అది మనం చూస్తాము ఎఫ్ఎస్ల రాసిన పత్రికలో ఒకసారి ఎఫ్ఎస్ల రాష్ట్ర పత్రిక త్వరగా ఇది ముగించేస్తాం వాక్యం ఎఫ్ఎస్ల రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఎఫ్ రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు కైస్తవ జీవితము సంఘము ఎట్లా ఉండేది దానికి జ్ఞాపకం చేస్తున్నానట్టు క్రీస్తునకు లోపడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడబనను పురుషులారా మీరునో మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కాలంకమైనను మడత అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల ఆయన తన ఎదుట దానికి నిలబెట్టుకున్న వాక్యముతో ఉదక చేత దాని పవిత్ర పరిచి పరిశుద్ధ కొరకు తన్ను తాను అప్పగించుకునేను అది కాబట్టి ప్రభు సంఘాన్ని ఎట్లా ప్రేమించాడో భర్తలు భార్యను అట్లా ప్రేమించాలని వాక్యం చెప్పి తర్వాత ఏం చెప్తున్నాడంటే సంఘం అనేది లేక చర్చ్ అంటే ఎట్లా ఉన్నదన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తుండే మహిమ గలది గాని ముడత గాని లేనిది అటువంటిది ఏమి లేనికుండా ఎటువంటి నింద లేకుండా పరిశుద్ధంగా చేసుకున్నాడు అన్న విషయం జ్ఞాపకం చేస్తుండడు ఆయన వాక్యమే అట్లా తయారు చేసిందని చెప్తున్నాడు ఇంకా వేరే విధానం కాదు దేవుని వాక్యాన్ని ధనించడం వలన బహుగా దాన్ని వాళ్ళు ఆ రీతిగా తయారయ్యరు అన్న విషయాన్ని ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది అన్నట్టు సో అక్కడికి మనము ఈ ఐదవ వచనాన్ని మనం ముగించి ఇప్పుడు ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనంలోని కొన్ని విషయాలు మనం చూస్తున్నాం ఇప్పుడు త్వరగా అప్పుడు మరి దూతను చూచి అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశములకు ఆయా భాషలు మాట్లాడు ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మాధ్యమున ఎగురుచండెను అయితే మనకి ఈ విషయాలు మనం చాలాసార్లు ధ్యానిస్తూ ఉంటాం ఏంటంటే ఈ దూతలంతా ఎవరు ప్రారంభంలో కనిపించే దూతలు అందరు ఎవరు ఇక్కడ ముఖ్యంగా ఈ దూత గురించి మాట్లాడతాడు మరి ఒక దూత అంటే దానికి ముందు ఇంత ఇంత ఇంకొక దూత ఉంది దాని తర్వాత ఎనిమిదవ వర్షంకి వచ్చేటప్పటికీ వేరే ఒక దూత అంటాడు దాని తర్వాత మరి కొంతసేపటికి వచ్చేటప్పటికీ పదిహేనవ అప్పుడు మరీ దూత అంటాడు అంటే ఇక్కడ మొత్తం మూడు ముగ్గురు దూతలు కనిపిస్తారు మనకి కాబట్టి వీళ్ళందరూ ఎవరు ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయం మనం అర్థం చేసుకోవాలా అయితే నేను చాలాసార్లు మీకు చూపించిన పాత నిబంధన కాలపు విధానాలు వేరే కృత నిబంధన కాలపు విధానాలు వేరే అని ఎందుకంటే పాత నిబంధన కాలపు విధానాలు ఏంటంటే దూతలు అంటే అక్కడి నుంచి పనులకుచి దేవుడు వాళ్ళని పంపించేవాడు అన్నట్టు వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పని చేసి వెళ్ళిపోయేవాడు అందుకొరకు దేవుడు కొంతకాలం వరకే ఈ పని నిమిత్తం వారిని అభిషేకించి పంపించేవాడు లేకపోతే ఇక్కడ ఉండలేరు కాబట్టి వాళ్ళు పని ముగించుకోవాలా వెళ్ళిపోవాలా అయితే నేను అనేక పరియాల చెప్తా ఉంటాను ఈ లోకంలో లేక భూమి మీద ఎటువంటి ఆత్మ గుణానికి వీల్లేదు వాటికి అధికారం లేదు కాబట్టి అధికారము కావాలా అంటే వారు శరీరం ధరించుకొని రావాల్సి అది అభిషేకం అన్నట్టు కాబట్టి ఒక రీతిగా చెప్పాలంటే దూతలకు శరీరం అభిషేకం శరీరంలో అయిన మనకు పరిశుద్ధాత్మ అభిషేకం అంతే తేడా పరలోకం నుంచి దూతలు ఈ లోకంలోకి వచ్చి పనులు చేసుకొని వెళ్ళాలంటే వారికి శరీరం కావాలా కాబట్టి అది ఫ్లెష్ అంటే మాంసం ఆ నాయింటింగ్ వాళ్ళకి కానీ మనకు ఈ లోకంలో మనం శరీరంలోనే ఉన్నాం కాబట్టి మనము ఆయన కొరకు నాజీరు చేయబడి జీవించాలంటే ఆయన ఆత్మ అభిషేకం అవసరం మనకి అంతే తేడా కాబట్టి అది మనం చూస్తాము అబ్రాహ్ దగ్గరికి దేవదూతలు రావడము దాని తర్వాత ఆ లోతు దగ్గరికి రావడము అక్కడ దేవదూతలు వాళ్ళు పెట్టిన ఆహారాన్ని భుజించినట్లు మనం చూస్తాం శరీరం ఉంటేనే భుజించగలరు కదా కాబట్టి దేవదూతలు కూడా ఆ రోజు అక్కడ దేవదూతలు అంటే కూడా ఒక రీతిగా అర్థం చెప్పాలి ఏంటంటే బలిష్ఠులు అని కూడా ఉంది బైబిల్లో దేవదూతలకు అర్థం అది అన్నట్టు బలిష్ఠులు తర్వాత అనేక పర్యాలు చూస్తాం సదమ గుమ్మరాకి ముందు ఆ దేవదూతలు వచ్చిన లోతు మానవ శరీరాన్ని ధరించుకొని వచ్చిరని అదే రీతిగా గిడ్డి దగ్గరికి వచ్చినట్లు మనం చూస్తాం అట్లా అనేక మనం చూస్తూ ఉంటాం గాబ్రియాల్ దేవదూత జక్కరియా దగ్గరికి రావడము దాని తర్వాత మరియా దగ్గరికి రావడము యువసేపు దగ్గర రావడం అనేక పర్యాలు మనం చూసినాం కానీ కృత నిబంధనకు అది మారిపోతుంది అన్నట్టు దేవదూతలు సువార్త ప్రకటించలేరు ఎందుకంటే రక్షణ అనుభవం వారికి అవసరం లేదు వారికి రక్షణ అనుభవం లేదు అవసరం లేదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు పలోక వాసులు కాబట్టి వారి స్థానాలు వేరే లెవెన్లో ఎన్నో స్థానాలు నేను నేను మీకు చూపించింటి వాక్యంలో కూడా యూధా పత్రికను మనం చూస్తాం దేవదూతలు వారి స్థలాలను వారి స్థలాలను విడిచిపెట్టి లోకంలోకి వచ్చారు దేవుని ధిక్కరించే అభిదేత అన్నట్టు కాబట్టి దేవదూతలు సువార్త ప్రకటించలేరు ఎందుకు ఆయన మరణించింది మనుషుల కొరకు మనుషుల పాపముల కొరకు కాబట్టి దేవదూత అంటే వర్తమానము తెచ్చి ఇచ్చేవాడు అనర్థం లేక న్యూస్ మెసెంజర్ అంటాం ఇంగ్లీష్ లో మెసేజ్ ఇచ్చేవాడు కాబట్టి మెసెంజర్ దేవదూత అంటే మెసెంజర్ అనేటట్టు లేక ఒక మెసేజ్ ఉన్నవాడు ఒక అంశం ఒక ఒక విషయాన్ని ప్రకటించేవాడు లేక ప్రకటించేవాడిని దేవదూత అంటారు కాబట్టి కృత నిబంధనకు వస్తే మటుకు విశ్వాసులు సువార్థ దేవదూతలు తర్వాత అక్కడ మనం చూస్తా వేరే ఒక దూత దానికి ముందు ఆరో వర్షంలో మరి దూతను చూచి అయితే అతను ఎక్కడున్నాడు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడే వారికి వీళ్ళంతా అన్నట్టు ప్రతి జనము ప్రతి వంశము ఆయా భాషలు మాట్లాడే వారికి ఈ భూనివాసులంతా ప్రజలు అన్నట్టు కాబట్టి వారికి ఏం ప్రకటించలా ఇది ఒక చివరి అవకాశం అన్నట్టు ఆరో వచ్చనం ఏంది నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యంలో కాబట్టి ఈ ఆకాశ మధ్యన ఎగరడమైంది ఊహించుకోండి ఆకాశ మధ్యంలో ఒక దూత నిజంగా ఎగురుతూ ఉంటే మనుషులు ఎట్లా వింటారు సువార్త అంటే అది చూస్తుంటే అది కలారా చూస్తే కూడా అర్థం కాదు కదా కాబట్టి ఇది ఆత్మీయమైంది అన్న విషయాన్ని జ్ఞాపకం సంఘ దూత అంటే సంఘమునకు సువార్థని ప్రకటించేవాడు లేక సంఘానికి దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు లేక దేవుని ప్రవచనాలను చూపించేవాడు రాబో దినాలలో ఏం జరగబోతుంది అన్న విషయాలని జ్ఞాపకం చేసేవాడు దేవుని దూత కాబట్టి ఆకాశ అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఈ లోకం ఈ లోకంలో లోకము భూనివాసులు అదరి ఈ లోకంలో రక్షణ అనుభవం లేని వారు లేక సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నవారిని భూనివాసులు అంటేది ఆకాశము అంటే సంఘానికి సాదృశ్యం ఎందుకంటే రక్షింపబడ్డ ఆకాశవాసులు కాబట్టి ఆకాశ నక్షత్రం వల్లే ఉండేవారు సువార్థికులు కాబట్టి ఆకాశవాసులు అన్నట్టు ఆకాశ అంటే సంఘముకి సాదృశ్యంగా ఉంది ఈ దూత ఎందుకంటే మనం అనేక పర్యాయాలు ప్రోటాన్ గ్రంథంలో మనం అనేక పర్యాలు చూసినాము ఆ దూతలు అంటే ఎవరు అన్న విషయాన్ని దేవుడు అనేక మనకు చూపించండి మనం చూసినాం కూడా దాన్ని ఏ రీతిగా ఏడు నక్షత్రములు ఏడు సంఘాలు ఇవన్నీ మనం అక్కడ చూసినాం కాబట్టి ప్రతి సంఘానికి సంఘ దూతకు రాయబడింది అని మనం చూసినాం దాన్ని కాబట్టి ప్రతి సంఘానికి ఒక దూత అన్న విషయాన్ని ధ్యాపం చేస్తుంటాం ఇప్పుడు ఇక్కడ చివరిగా మనం చూస్తున్న ఈ యొక్క ఏడవ వచనంలో అతను ఒక సువార్తను ప్రకటిస్తున్నాడు అన్న విషయాన్ని అంటే ఇది చివరి సందేశము సంగము ప్రచ ప్రపంచ ప్రపంచానికి ప్రకటించేది దీని తర్వాత తీర్పులు ఆరంభమైతాయి అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపం చేస్తుండడు ఆరో వచనంలో ఏమని ప్రకటిస్తుండడు నిత్య సువార్త ఇది ఇంతకుముందు ఎక్కడ మనం వినలే పదం ఇది ఫస్ట్ టైం ఉంది ఇక్కడ వాక్యం నిత్య సువార్త అనేది ఇంగ్లీష్ లో ఎవర్ లాస్టింగ్ గాస్తులని ఉంది నిత్యా సువార్త కాబట్టి నిత్య సువార్థ అంటే శాశ్వతమైనది అని కూడా అర్థం కాబట్టి ఈ ఎవర్ లాస్టింగ్ లేక శాశ్వతమైన సువార్థ ఏంది అనేది ఒకసారి మనం క్లుప్తంగా చూసుకుంటే చాలన్నట్టు అయితే ఇది ప్రకటించే వాళ్ళు ఎవరు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా మంది సాదృశ్యం వీళ్ళు తప్ప ఎవరు అది ప్రకటించలేరు అన్నట్టు కాబట్టి మధ్య ఆకాశంగా ఎగురుతూ దీన్ని ప్రకటిస్తున్నాడు ఈ సువార్థని అంటే ఉపమాన రీతి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇది చివరిది ఇంకా అందరికీ ఒకటేసారి వెళ్ళిపోయే సువార్థ అని అర్థం చేసుకోవాలా మనం మరియు గంభీరమైన ధ్వనితో శబ్దంతో ఆయన ఆ దూత ఈ యొక్క ప్రకటిస్తున్నాడు కాబట్టి దాని అర్థం ఏంటంటే భయపడకుండా మనం ధైర్యంగా వీటన్నిటిని అనేకలకు చూపించాలా ఆ దూత అంటే సంఘానికి సాదృశ్యం లేక సేవకులకు సాదృశ్యం కాబట్టి సేవకులందరూ చివరి కాలంలో బహు ధైర్యంగా వీటిని ప్రకటించాలా దీనికి భయపడకుండా ఎందుకంటే సమస్తం ఆయన ఆధీనంలో ఉంది మనం ఏమనుకుంటామంటే ఇది లోకము సైతాన్ని వాడనంతట వాడే చేసుకుంటున్నాడు అనుకుంటాం కానీ ఆయన ఆజ్ఞ లేకుండా ఏది నెరవేరదని మనకు తెలుసు ప్రతిదీ ఆయన పర్మిషన్ ద్వారానే జరుగుతుందన్నాడు కాబట్టి ఈ నిత్యాసు వార్త అంటే ఏంటంటే అది ఎప్పటికీ మారనిది అది పౌలు చెప్పిన పేద చెప్పినా నువ్వు చెప్పిన నేను చెప్పినా అది మారదన్నట్టు అది ఎప్పటికీ ఒకటేలాగా ఉంటుంది అన్నట్టు అటు ఇటు కదలదు ఆ విషయంలో మనము కాంప్రమైజ్ కావద్దు అన్నట్టు సువార్త ఖచ్చితంగా ఈ లోకానికి రక్షకుడు నేడు రక్షకుడు ఉదయించెను అని మనం చూస్తాం బెత్లహేంలో యూధ ఎఫ్రతాకు ఎఫ్రతా ప్రాంతంలో ఏస్ ప్రభు పుట్టుకకు సంబంధించిన విషయం అది ఆయన పరిశుద్ధ ఆయన ఈ లోకానికి రక్షకుడు ఉదయించను అన్న విషయం అక్కడ మీకు అక్కడ మనం తెలుసుకుంటాం అదే రీతిగా ఆయన జీవించిన విధానము ఆయన ఎందు నిమిత్తమే మరణించిడు పాపంలో నిమిత్తమై మనిషిని పాపం నుంచి విడుదల కల్పించాలా కాబట్టి దేవునికి మనిషి అంటే ఇష్టం అది దూతలకి కష్టం ఉంది అందుకు సైతానుడు ఈ మనిషిని చెడగొట్ట వాడు ట్రై చేసి విజయవంతంగా పాపంలో పడేసినట్టు మనం చూస్తాం కానీ తిరిగి మనిషిని రక్షించడం కొరకు దేవుడి లోకం రావాల్సి ఆయన ప్రేమ అటువంటిది విషయాన్ని అక్కడ చూస్తున్నాం ఈ నిత్య సువార్త ఎప్పటికీ మారదని మనం చూస్తాం అది ఈ లోకానికి విరుద్ధం అంటే ఇది నిత్యాసు వార్త సత్యానికి సాదృశ్యం కాబట్టి మనం సత్యాన్ని ప్రకటిస్తాం ఆయననే మార్గము సత్యము జీవం అని ప్రకటించడం ఆయన తప్ప వేరే ఒక మార్గమే లేదు అది యువతా ఇంకా ఈ లోకాతీతమైన ఏ మతాలైనా ఏవైనా కానీ అవి అబద్ధాలు మోసాలు ఎందుకంటే వాళ్ళన్ని అబద్ధాలే ఉంటాయి కల్పిత కల్పనా కథలు ఉంటాయి మనుషులు దేవతలు కావడం దేవుళ్ళు కావడం చూస్తూ ఉంటారు వాళ్ళు కూడా మనుషులు లాగానే వివాహాలు చేసుకుంటారు వాళ్ళు తప్పిదాలు చేస్తూ ఉంటారు వాళ్ళలో బలహీనతలు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం చనిపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు గడుస్తారు తప్ప దేవతలు ఎట్లా అంటారు దేవులు కాబట్టి అవన్నీ మోసకరమైన బోధలు అన్నట్టు ముఖ్యంగా ఎఫ్ఎస్ల ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తే పౌలు ఒకసారి చూడండి ఎఫ్ఎస్ఎ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమున లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరబట్ట ఎగరగొట్టబడిన ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె మనం అన్ని విషయములు ఎదుగుదము అన్ని విషయాలు ఎదగాలని చెప్తున్నా పౌల్ కొన్ని విషయాలు కాదు అన్ని విషయాలు ఎదగాల అదే రీతిగా ప్రేమ కలిగి సత్యాన్ని ప్రకటించాలా అది బహు కష్టం కదా క్రీస్తు క్రీస్తు వలే మన ప్రభువు ఎట్లా జీవించిండో మనం అట్లా జీవించాలని చెప్తుంది అబద్ధ బోధలను ఎట్లా వ్యతిరేకించాలా మలసరి చదివారు పద్నాలుగు వచ్చిన అందువలన మానమిక మీదట పసి పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ అంటున్నాడు వంచనతోనూ తప్పు మార్గంలోనికి లాగు కుయుక్తితోని కుయుక్తి ఉంటుంది లక్ష నలభై నాలుగు వందల నోట్ల కుయ్తి లేదని చెప్పిన ఇందాకా కాబట్టి వంచనతోనూ తప్పుడు మార్గంలోనికి లాగు కుయుక్తితోనూ చదువుతారు గాలి గాలికి కొట్టుకొని పోనట్లు గాలికి కొట్టుకుపోనట్లు అది గాలికి కొట్టి అట్టు గాలి ఎటు వీసి అటు కొట్టుకొని పోతారు కల్పింపబడిన ప్రతి ఉపదేశంపబడింది ఇది సత్యం కాదు ఇది కల్పించబడింది మనుషులు కల్పించుకున్నారని చెప్తుంది వాక్యం తర్వాత ఇటు అటు కొట్టుకొనింపుపోవు అలల చేత ఇటు అటు కొట్టుకొని పువ్వు అలలు కదా అలలు అలలు చేత అలలు అలలు అంటే నీళ్లు కదా సముద్రపు అలలు నీళ్ళు అంటారు అయితే సముద్రపు నీళ్లు అంటే ఉప్పు తగడిన అవి మంచి నీళ్లు కావు తాగే నీళ్లు కావు అన్నట్టు కాబట్టి ఇటు అటు కొట్టుకునేది అంటే కొంతసేపు ఇటు బోధ కొంతసేపు అటు బోధ అన్నట్టు నీళ్లు ఎటు విస్తరిస్తే అటు వెళ్ళిపోతుంటారు అన్నట్టు ఇటు అటు కొట్టుకుంటారు ఇక్కడ సత్యం అనుకుంటారు అక్కడ సత్యం అనుకుంటారు కొంతసేపు ఇక్కడ అరే ఇది తప్ప అనుకుంటారు మళ్ళీ అడుగుతారు అది తప్పు అనుకుంటారు మళ్ళీ ఇటు వస్తారు అట్లా జీవితాంతం కొట్టుకుంటా పోతుంటారు అన్నట్టు అక్కడికి ఇక్కడికి అక్కడికి బోధలని కానీ అట్లా ఉండడానికి వీల్లేదని చెప్తున్నాడు అన్నట్టు కాబట్టి నిత్యాసువార్త లేక ఎవరు లాస్టింగ్ గా వస్తున్నట్టు లో నిత్యాసువార్త వీటికి విరుద్ధం అన్నట్టు అంటే ఈ అబద్ధ బోధలన్నీ ధృవీకరించడం తర్వాత అవి అబద్ధం అని చూపించడం నువ్వు చూపించకపోతే వేస్ట్ అన్నట్టు ఎవడి పాపండా వాడే పోతారంట ఇది అబద్ధం అని పేరు తీసుకో ముయే కానీ ఈ బోధ తప్పు అని చూపిస్తాం ఎందుకంటే ఇక్కడ ఉంది నిత్యాసువార్త నిత్యసువార్త అంటే అబద్ధానికి వ్యతిరేకంగా మనం నిలబడ్డం వాడు మొదటి అబద్ధాలు చెప్తున్నాడు ప్రభేమో సత్యం చెప్తున్నాడు కాబట్టి వాడు అబద్ధం వాడు అబద్ధిక్కుడు అని మనం రుజుపరచాల ప్రతి దశలో అది మన బాధ్యత అన్నట్టు కాబట్టి అక్కడికి నేను ఈ యొక్క వాక్యాన్ని ఆపేస్తున్నాను ఇప్పుడు ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఎనిమిదవ వర్షాలు మనం చూస్తున్నాం ఇది బహు ప్రాముఖ్యమైంది ముఖ్యంగా అక్కడ ఏమని మాట్లాడుతుందంటే ఎనిమిదికి ముందు ఏడవశాలు అతడు నిత్యాస వార్త గురించి మాట్లాడుతూ అతడు మీరు దేవునికి భయపడి ఆయన మహిమ పరిచుడి కాబట్టి మనము దేవునికి భయపడాల ఈ లోకానికి కాదు తర్వాత మనము ఆయనను మహిమపరచాలంట సాధారణంగా మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభ మీరు మహిమ పొందండి అంటాం అది కరెక్ట్ కాదు కదా మనం మహిమ పరచాలని చెప్తుంది వాక్యం నేను అందుకే కరెక్షన్ చేసుకున్నాను నా ప్రార్థన ప్రభు నువ్వు మహిమనందు ప్రభు అని ఆయన ఎట్లా మనం ఇవ్వాలా కదా కాబట్టి ప్రభుని నేను మహిమ పరుస్తున్నాను ప్రభు నేను గనపరుస్తుంది ప్రభు నే నామం కొనియాడుతున్నాను ప్రభు అని ప్రార్థన స్టార్ట్ చేసినా నేను కరెక్షన్స్ కాబట్టి అక్కడ ఆయనకి భయపడాలా ఆయనను మహిమపరచాలా మనం ఆయనను ఘనపరచాల ఆయన సర్వోన్నతుడు సమస్య సృష్టికి మూలకారకుడైన కాబట్టి ఆయన తీర్పు తీర్చి గడియా వచ్చేను బాగా అర్థం తీసుకోండి వచ్చును కాదు వచ్చేను కాబట్టి నిత్య శువార్థ త్వరగా త్వరగా చెప్పేయాలని చెప్తుండే ఇది లాస్ట్ అంటుండ ఈ ఆరో వచనం కాబట్టి దేవునికి భయపడి ఆయనను మహిమపరచడి ఆయన తీర్పు తీర్చి గడియా వచ్చేను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వాణికే నమస్కారం ఇక్కడ మనం చూస్తున్నాం నాలుగు గుంపులు ఉంటాయి ఆకాశము భూమి సముద్రము జలధార కాబట్టి మొదటి మూడు గుంపులు జలధార అంటే నాలుగో గుంపు అన్నట్టు జలధార అది ఆగదన్నట్టు అది లక్ష మందికి సాదృశ్యం కాబట్టి అది కొనసాగుతూనే ఉంటుంది జలధార కలుగజేసిన వాణికే నమస్కారం చేయడి అని గొప్ప స్వరంతో చెప్పాను కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఎట్లా మహిమపరచాలా ఎక్కడ అబద్ధము ప్రకటించబడితే ఇది అబద్ధం అని రుజుపరచాల మనం మన బాధ్యత ఇది ఖచ్చితంగా అబద్ధము అని మనం రుజుపరచాల ముఖ్యంగా మనం ఈ రోజులలో చూస్తున్నాం ఏంటంటే మతపరమైన జీవితంలో దేవుని సహాయం అవసరం లేదు అన్న బోధ మనం వింటున్నాం కానీ తప్పు అని మనం చూస్తాము దేవుని సహాయం నీకు అసలు మనం అట్లా ప్రార్థన చేస్తాము ప్రయత్నం చేస్తాం ప్రార్థన లేకుండా ప్రయత్నం చేయం కానీ ఈరోజు మతపర ఉన్న బోధ ఏం చేస్తుందంటే నువ్వు ప్రయత్నం చేయాలంటుంది నువ్వు ట్రై చేయ బ్రదర్ నువ్వు ట్రై చే సిస్టర్ అంటావు ప్రార్థన చేయాలా ప్రయత్నించాలా కాబట్టి ఈ విషయాలలో మనము కాంప్రమైజ్ కావద్దన్నట్టు ఏది నీకు అనుమానం ఉన్నా ఇది దేవునికి విరుద్ధంగా ఉంది బోధ అని తెలుసుకున్నప్పుడు నీ బాధ్యత ఎందుకంటే ఈ యొక్క చివరి యొక్క దూత మరి దూత నీ జీవితానికి సాదృశ్యం నువ్వు చివరికి ఇట్లా ప్రకటించాలా నిత్య సువార్థను ప్రకటించాలా ఇది శాశ్వతమైన సువార్త మనిషి తప్ప దూతలు ప్రకటించలేదు ఎందుకంటే ఒక దూతలకు అనుభవమే లేదు వాళ్ళ శరీరమే లేదు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పాపంలో లేనప్పుడు వాళ్ళ కొరికి దేవుడు వాళ్ళ కొరికి ఎట్లా కాబట్టి ఇది ఖచ్చితంగా సేవకులకే సాదృశ్యం ముఖ్యంగా లక్షా మందికి సాదృశ్యం తర్వాత ఎనిమిదవ వర్షం కష్టపడికి ఇప్పుడు మన బోధ టోటల్లీ డిఫరెంట్ డైరెక్షన్ పేలిపోతుంది బబ్బులోనికి సంబంధించిన బోధ మనం ఈరోజు ఆరంభిస్తున్నాము అనుకుంటే ఒక వన్ టూ వీక్స్ల అయిపోతుంది బబ్లోకి సంబంధించిన బోధ ఎందుకంటే ఫస్ట్ టైం మనం మహాబులోని గురించి ధ్యానించబోతున్నాం ధ్యానించేది అది దొంగలకి గుహలాగా తయారైంది అక్కడంతా ధన వ్యామోహము పాపము వ్యభిచారము బహు భయంకరమైన జీవితం ఎనిమిదవ సార్ వేరే ఒక దూత ఇప్పుడు రెండవ దూత వస్తున్నాడు అనగా రెండవ దూత అనే చెప్తున్నాడు అతని వెంబడి వచ్చి ఎవరు వెంబడి మొదటి దూత వెంబడి వచ్చి మహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబులును కూలిపోయను కూలిపోయను అని చెప్పాను కాబట్టి రెండవ దూత ఒక సువార్తను ప్రకటిస్తున్నాడు ఒక సువార్త కాదు తీర్పు ఎందుకంటే కూలిపోయిన కూలిపోయిను తీర్పు ఒక మహాబబులును అనే స్థలానికి సంబంధించిన విషయాలు ఇక్కడ చెప్తున్నాడు రెండవ దూతచి ఎనిమిదవ వచనం ఒకటే బహు దీర్ఘమైన వచనం అన్నట్టు ఎందుకంటే పైననేమో సువార్త ప్రకటించాడు చివరి అవకాశము ఏడవ వచనంలో ఎనిమిదవ అవకాశంకి వచ్చినప్పటికీ తీర్పు ఆరంభమైపోయింది అది మొత్తం కూలిపోయింది అన్న విషయాన్ని జ్ఞాపనం చేస్తున్నాడు మహాబబులోనికి తీర్పు జరిగిపోయింది అని చెప్తున్నాడు కాబట్టి ఆ యొక్క ఈ స్వీకరించకపోతే దానికి పట్టిన దుస్థితి మీకు పడుతుంది అని కూడా తలని చెప్తాడు అక్కడ మనం చూస్తున్న త్వరలో కాబట్టి ఎనిమిదవ వచనంలో ఉన్న ఈ యొక్క మహాబగులోని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే అతను వచ్చిన విధానం అక్కడ చూస్తున్నాడు ఈ రెండవ వచ్చిన విధానం ఏంటంటే మహోద్రేకంతో మహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమును ఇది కొంచెం బహు ఆశ్చర్యం అది ధ్యానించడము మహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యం అంటే ఈ మద్యము లేక రా కూడా అంటాం కదా మద్యం అంటే ఆల్కహాల్ వ్యభిచార మద్యము ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు అన్నట్టు అంటే ఈ లోకాతీతమైన జీవితము లేక ఈ లోకాన్ని ప్రేమించడము ఆచారబద్ధమైన జీవితాలు విగ్రహారాధన లోకముని ప్రేమించడము లోకంలోని వస్తువులను ప్రేమించడం లోక మర్యాదని ఇవన్నీ వ్యభిచారంతో పోల్చబడ్డాయి బైబిల్లో కాబట్టి మహా ఉద్రేకంతో కూడిన తన సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులను కూలిపోయని కూలిపోయాను కాబట్టి రెండుసార్లు కూలిపోయి కూలిపోయానని చెప్తున్నాడు ఈ దూత ఇది ఏంది అనేది మనం అర్థం చేసుకోవాలంటే కొంత దీర్ఘంగా బబులోనికి సంబంధించిన బోధ మనం చూసుకోవాలా బైబిల్ అంతట్లో మొట్టమొదటిసారి ఇది ఎక్కడ ఆరంభమైంది అని చూస్తే కానీ చూడండి ఇది ఆది ఆరంభమైంది ప్రకటన బృందంకి మాయం కాబోతుంది త్వరలో అయితే ఇర్మియా కాలంలో ఉండే ఇది కాలంలో ఉండే బొబులోను బహు వైభవమైన ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించిన దేశాలలో ఇది బహు ప్రాముఖ్యమైన దేశం ఇది బహు దీర్ఘకాలము ప్రపంచాన్ని పరిపాలించిన దేశాలలో ఇది ఒకటి అన్నట్టు బొబులోను అయితే దీనికి సంబంధించిన విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే ఒకటే ముఖ్యమైనది ఏంటంటే ఈ ఈ దేశం లేదు ఈరోజు ఎవరికైనా తెలుసలేదు కానీ ఈ దేశం లేదు ఈరోజు కానీ ప్రధాన గందరూ దేవుడు అంటే ఉంటుందని రెండు వేల సంవత్సరాల క్రితమే చూపించండి కానీ ఇది మాయమైపోయింది దగ్గర దగ్గర మన ప్రభు పుట్టక ముందు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల క్రితమే మాయమైపోయింది నేల మట్టానికి అది లోపలికి వెళ్ళిపోయింది బూది గంతంలోకి వెళ్ళిపోయింది ఈరోజు అది లేదని పోయిన నేను చూపించిన మీకు నేను ఎందుకంటే అది ఒక పెద్ద మైదానము ఆ మైదానము ఇరాన్ ఇరాక్ మధ్యలో ఉండే మైదానం అది తూర్పు దిక్కున సారీ నార్త్ దిక్కున వాళ్ళకు ఉత్తర దిక్కున ఆ పెద్ద మైదానం క్రింద ఒకప్పట్లో ఉండే అనేసి వాళ్ళు ఆ యొక్క వాళ్ళని ఏమంటారు ఆర్కియాలజిస్ట్లు అంటారు వాళ్ళని పురాతనమైన స్థలాలు తవ్వకాలు చేసే వాళ్ళు తవ్వేవాళ్ళు వాళ్ళకు అనుగుణారు అయితే సద్దాం పూసేనే మొత్తం తవ్వేస్తాం తవ్వేసి మన పూర్వీకుల రాజ్యాాలను బయటకు తీసుకొస్తాం అనుకున్నాడు తిరిగి మళ్ళా వైభవాన్ని మనం చూద్దాం అనుకున్నారు దేవుడు అది పర్మిట్ చేయలేదు ఎందుకంటే అది శపితమైందని మనం చూస్తాం దాన్ని ఎవడు తవ్వుతే వాడు పోతాడు కాబట్టి ఆయన వెళ్ళి పెట్టారు దామోసారి మరణించేటు అయితే ఆది కాండము పదకొండవ అధ్యాయంలో మనం మొట్టమొదటిసారి ఈ యొక్క బబులోనికి సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నాం ఇక్కడ మనం ఏం చేస్తామంటే పదకొండవ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ బబులోని గోపురం ఆకాశాన్ని అంటే అంటు ఎత్తుకి దాన్ని కట్టడానికి మనుషులు ప్రయత్నిస్తా ఉన్నారు గోపురం అంటే దానికి సంబంధించింది అయితే ఎందుకు మనుషులు దాన్ని కట్టాలని అనేది మనం మొట్టమొదటిసారి చూస్తాం అదేంటంటే ప్రపంచాన్నంతా పరిపాలించాలా ఒకటే ప్రభుత్వం ఉండాలా ప్రపంచం అంతటా అనేది తీర్మానం అన్నట్టు మనిషి అయితే దీనికి ఎవరు ఆధిపత్యం వహించరు అంటే నిమ్రోదు అనేవాడు అంటే నోవాహు ముని నిమ్రోద్ అయితే మనకు తెలుసు నోవాహుకి ముగ్గురు కుమారులు షేము హాము యాపెతు అయితే హాము సంతతి నుంచి వచ్చిన నిమ్రోద్ అన్నట్టు అంటే రెండో కుమారుడు షేము హాము యాపెతు అయితే హాము కుమారుడైన హాము మనమట కూషు కూసు నుంచి పుట్టినవాడు అన్నట్టు నిమ్ర కాబట్టి ఈ యొక్క నిమ్ర అది గుణగణాల గురించి ఇక్కడ కొన్ని చెప్పగడ్డే ఆది కాండము పదకొండవ వచనంలో పదకొండో మొదటి నాలుగు వర్షాలలో నేను చెబుతుంటను ఆధికాండము పదకొండవ మొదటి నాలుగు వచనాలలో భూమి అంతటా ఒక్క భాషయో ఒక్క పలుకును వారు తూర్పున ప్రయాణమైపోచుండగా షీనారు దేశం అంద ఒక మైదానం మైదానము వారికి కనబడారు కాబట్టి మనుషులు అందరూ పోతా ఉన్నారు మన ఒక ప్రభుత్వాన్ని పరిపాలించుకుందాం మనం ఒక భూమి మీద అందరం ఒకటే స్థలంలో ఉండేలాగా ఆ నిషి మైదానంలో వాళ్ళు వెళ్తున్నారు షీనారు మైదానం షీనారు ప్రాంతం మనం చూస్తున్నాం అయితే పోయి నేను చూపించిన షీనారు అనేది ఏందనేది అది బబులోను ఉన్న స్థలము అనే విషయాన్ని కాబట్టి జక్ర గ్రంథ మైదా దాన్ని మనం చూసినా దానికి సంబంధించిన విషయాలు పైన వారము అయితే వీళ్ళు షీనారు దేశం అందు ఒక మైదానము అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుద్దాము రెండని ఒకడు మాట్లాడుకోలే అయితే ఇది చాలా ఆస్ట్రేలియన్ రియల్ ఎస్టేట్ లీడర్స్లలో ఫస్ట్ లీడర్ నిబడవు ఇండ్లు కట్టేటోళ్ళలో మంచిగా ఫస్ట్ టైం ఇటుకలు కాల్చి కట్టుకోవాలనేది ఇక్కడ ఇక్కడ ఆరంభమైంది అంతకుముందు ఇటుకలు కాల్చుకునేది లేదు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఐడియా సైతానికి గుణగా అది చూడండి అందుకే లుకస్తు మనం చూస్తాం మన ప్రభు రాకడకు ముందు ఈ లోకస్తులు ఇంట్లు కట్టుచు అమ్ముచ్చు కొనుచ్చు నారు నాటుచ్చు పిండిళ్లు చేసుకునిచ్చు పెళ్లికించు ఎవరు గురితరగిన సమయంలో అని స్టార్ట్ అవుతుంది అక్కడ వాక్యం దేవుని తీరు పెట్లా ఉంటుంది అంటే అందరు యథావిధంగా జీవిస్తున్నారు రియల్ ఎస్టేట్ పెరిగిపోతుంది ఇండ్లు కడుతున్నారు మనుషులు బిజినెస్ చేసుకుంటున్నారు నారు నాటోళ్ళు నారు నాటుకుంటున్నారు ఆమెటోళ్ళు అమ్ముకుంటున్నారు కొన్నిటోళ్ళు కొనుక్కుంటున్నారు ఎవడు ఇష్టం వాడు చేసుకుంటున్నాడు ఎవడు గురు సమయంలో జల ప్రళయం వచ్చింది ఈ జలం ఎక్కడికెళ్ళొచ్చింది అంటే ఆకాశపు వాకిట్లు విప్పితే వచ్చింది తుఫాన్ ఎక్కడికైనా వస్తుందంటే అందరి కిందికెళ్ళ వస్తుంది బ్రదర్ సముద్రం మీదికెళ్ళొస్తుంది ఆ జలాలు కానీ మనం చూసినాం మొట్టమొదటిసారి ఈ జలము ఆకాశంలోకి వెళ్ళి వచ్చేది అంటే దేవుని యొక్క స్థలాలు అక్కడ అక్కడ ఉన్నాయి ఆ నదులు అవి సముద్రాలు అవి ఒక్కసారి తెరబడ్డాయి అక్కడి నుంచి భూమి దాయి ఆ నీళ్ళు ఫస్ట్ టైం అవి ఇక్కడే ఉండిపోయినాయి కాబట్టి అవి జ్ఞాపకం చేస్తుంది జలట్రో నిజంగా జరిగిందని ఇప్పుడు చూసే సముద్రాలు అయితే పదకొండవ వచ్చ మనం ఏం చేస్తున్నామంటే వీళ్ళు చాలా బాగుంది అక్కడ ఇటుకలు మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చిదము రెండని ఒకంతో ఒకడు మాట్లాడుకునేది తర్వాత రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడసుకు ప్రతిగా మట్టి కీలును వాడుకు వారికి ఉండేరు అలా ఆల్రెడీ తెలుసుకున్నారు ఈ రోజులలో మనం సిమెంట్ ఇసుక ఎట్ల కడుతున్నారు బిల్డింగ్స్ వాళ్ళు కూడా తీసుకున్నారు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయాలని అంటే రియల్ ఎస్టేట్లు అంటారు కదా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయాలని అయితే కాల్చిన తర్వాత అక్కడ ఏం చేస్తుందంటే మట్టి కీలు అంటే మనకు తెలుసు అది ఒక రకమైన డంగు లాగా ఉంటుంది అన్నట్టు గట్టిగా ఉంటుంది అన్నట్టు అది మట్టికీలు అడసు అంటే లూజ్ లూజ్గా ఊడిపోతుంటుంది కానీ మట్టి కీలు అయితే గట్టిగా పట్టుకుంటుంది అన్నట్టు దాంతో కడితే కొన్ని సంవత్సరాలు అయినా అన్నట్టు అయితే అటువంటి వాటితో కడుతున్నారంటే వీళ్ళకి ఆల్రెడీ చాలా తెలివి ఉంది అన్నట్టు ఇప్పుడు చూస్తున్న ఇంజనీరింగ్ ఉంటుంది అన్నట్టు అప్పుడు గట్టిన వాళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళకి అంత తెలివి ఉంది అంటే అప్పటికే వాళ్ళంతా జలప్రలేని తర్వాత జరిగింది వాళ్ళు అవన్నీ నేర్చుకున్నారు అక్కడి నుంచి మనుషులు ఎప్పటి నుంచో ఉంది బహు తెలివి వీళ్ళకి దుష్టుని దుష్టిని ప్రజలకి ఎట్లుంటుంది తెలివి అంటే ఈ లోకాన్ని సంపాదించుకుంటే తెలివి అన్నట్టు అట్లా సమస్తాన్ని సంపాదించుకుంటేనే ఉన్నారు వీళ్ళు ఇంతకాలం కాబట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్ అక్కడ ఫస్ట్ టైం స్టార్ట్ అయింది బైబిల్లో ఆదికాండ మొదటి పదకొండవ అధ్యాయంలో తర్వాత అక్కడ మనం ఏం చేస్తున్నామంటే మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం నంటూ శిఖరము గల ఒక గో ఒక గోపురంను కట్టు కొని పేరు సంపాదించు పొందాము రెండు అని మాట్లాడుకునేది కాబట్టి వీళ్ళ గుణగణం ఎట్లా ఉంది అన్న విషయానికి జ్ఞాపం చేస్తున్నాడు నిమ్మోదు మాటలు అన్నట్టు ప్రజల మాటలు చూడండి అక్కడ మనం ఏం చేద్దాం భూమి అందంతటా చెదిరిపోకుండా అంటే ఒకటే రాజ్యాన్ని స్టార్ట్ చేసుకుందాం ఒకటే ప్రభుత్వం పెట్టుకుందాం యాక్చువల్గా అయితే రెండవ షేము హాము యాపేతు నోబాబు కుమారులలో రెండవ కుమారుని ముని మనవాడి నాకు నిమ్రాదు మళ్ళీ షేమ్ ఇంటికి పెద్దోడు కదా ఆయన లీడర్షిప్ ఏమైంది ఆశ్చర్యం అనిపిస్తుంటుంది నాకు ఇంటికి పెద్దోడు వాడి తరాలు వాడి పిల్లలంతా ఈ రెండో కుమారుని మన పిల్లలకి ముని మనవాళ్ళకి ఏంది మాట ఆశ్చర్యంగా అది ఏం జరిగిందనేది నాకు ఈరోజు కూడా తెలియదు కానీ అది ఎక్కడ కూడా మనకు తెలియదు కానీ నిమరవద్దు మటుకు బహు బలవంతుడు అనే విషయం మనం మనకు అనుభం చేసుకుంటున్నాం అయితే వాళ్ళు మాట్లాడ విధానం ఎట్లా ఉందో చూడండి అక్కడ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలా అందుకొరకు గోపురం కట్టుకుంటున్నారా అందుకొరకు రాజ్యాలు కట్టుకుంటున్నారు అందుకొరకు పట్టణం కట్టుకుంటున్నాడు నిమ్మ రోజు అంటే వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ పేరు కొరకు లోకస్తులు కష్టపడతా ఉంటారు సేవా జీవితంలో కూడా మీద గమనిస్తూ ఉంటాం నువ్వు ఎవరి పేరు కొరకు ప్రయాసపడుతున్నావు నువ్వు నీ సొంత పేరు కొరక లేక దేవుని నామాజి ఘనపరచడం కొరక అదే మలైనది ఇక్కడ గోపురాలు కట్టుకోవడం అంటే అది విధానం వాడి పేరు ప్రఖ్యాతులుగా కొరకు ప్రయాసపడుతుంటారు అన్నట్టు ఇక్కడ దీని ప్రకారంగా చూస్తుంది కాబట్టి ఇవన్నీ ఎక్కడ జరుగుతుందంటే షీనారు ప్రాంతంలో నేను పోయిన వారం చూపించిన మతపరమైన జీవితం అంతా షీనారు ప్రాంతానికి వెళ్ళి అక్కడ తిరిగి బౌలోని గోపురాన్ని స్థిరపరుచుకున్నారు వాళ్ళు ఈ నడుస్తుంది అది మొత్తం డబ్బు ధన వ్యామోహంతో కూడిన స్థితి స్థితి అన్నట్టు కాబట్టి నిమ్రోదు దీనికి లీడర్ అన్నట్టు ఈ యొక్క రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్కి ఆ యొక్క బాబిలి గోపురానికి ఆ పట్టణానికి అయితే ఎన్ని పట్టణాలైనా అక్కడ చాలా తేటగా చూపించండి అయితే ఎనిమిదో వర్షం కష్టపడికి గురించి ఒక విషయం వ్యాఖ్యలు చేయబడుతుంది ఏంటంటే దేవునికి విరుద్ధంగా ఉన్నాడని అలాగే యహోవా దాని తర్వాత ఏమని చేస్తున్నామంటే యహో ఎనిమిదో వర్షంలో అలాగే యహోవా అక్కడ నుండి భూమి అందరిదట వారిని చెదరగొట్టాను గనుక వారు ఆ పట్టణంలో కటుట మానిరి దానికి బాబేలు అని పేరు పెట్టిరి వాళ్ళు పెట్టుకున్నారు మనుషులు బాబేలు అనే పేరు బాబేలు అంటే గలిబిలి ఎందుకంటే మొట్టమొదటిసారి సృష్టిలో భాషలు తారుమారైనాయి మనుషులకు ఒకటే భాష భూమి అందిందట కానీ ఎప్పుడైతే దేవుడు దిగి వచ్చి వీళ్ళమ్మ తలంపులను అన్నింటి తారుమారు వాళ్ళందరూ రకరకాల భాషల్లో మాట్లాడడం స్టార్ట్ అయింది ఇది దేవునికి విరుద్ధగా కనిపిస్తుంది కదా దేవుని కోపం అనిపిస్తుంది వాళ్ళ మీద కానీ ఆ యొక్క అపుష్టకారాల్లో మనం చూస్తాము పరుశుదాలకు దిగిన వచ్చిన రోజు వాళ్ళందరూ కూడా రకరకాల భాషల్లో మాట్లాడినారు ఇవన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి బైబిల్లో మనకి రోల్ రివర్సల్స్ అంటే బీట్టింది ఎవరి దగ్గర చెప్పాలంటే అయితే దేవుణ్ణి దగ్గర ఇతని పరిస్థితి ఎట్లా ఉందన్న విషయాన్ని అక్కడ జ్ఞాపం చేస్తున్నారు మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఇప్పుడు మన నిమ్మరోజు ఆధ్వర్యంలో బాబేలు లేక తీరి ఇప్పుడు బబులోనన్న పదం అక్కడికి వచ్చింది బాబేలు అన్న బబ్బులోనన్నా ఒకటే అంటే బాబేలు అంటే అలజడి లేక గందరగోళం అన్నట్టు అనేక రకాల భాషలలో కలవాలి ఒకరి భాష ఒకరికి అర్థం కాక ఇంతవరకు నా భాషలో కొత్త భాష మాట్లాడుతున్నట్టే అలజడి కదా గందరగోళం అయిపోయింది బాబేలు అంటే అలజడి అన్నట్టు గలిబిలి ఒక చెప్పాలంటే గలిబిలి బాబేలు గలిబిలి అర్థం అయితే ఈరోజు కూడా గలిబిలే ప్రపంచం గలిబిలే రకరకాల మతాలు గలిబిలి క్రైస్త మతంలో కూడా గలిబిలి కనిపిస్తుంది మనకి అని బాహటంగా ఇప్పుడు చెప్పం కానీ మాది కరెక్ట్ మాది కరెక్ట్ మా బోధ కరెక్ట్ మా బోధ కరెక్ట్ అని కొట్లాడుకుంటూ ఉంటుంది ఈరోజు గలిబిలి అన్నట్టు ఎక్కడ పోయినా కానీ కాబట్టి మతపరమైన జీవితము బాబేలకి సాదృశ్యం అని మనం చూస్తున్నాం అయితే నిమ్మరోజు గురించి మనం అక్కడ చూస్తాము అతను ఎటువంటి వాడు అని ఎవరు చెప్పగలరో ఎటువంటి దేవుని ఎదుట బహు పరాక్రమశాలి అని ఉంది కదా అక్కడ ఎక్కడుంది ఎవరైనా చెప్పగలరా తొమ్మిదవ వచనంలో ఉంది అనుకుంటారు పదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఆది కాండము పదవ అధ్యాయము తొమ్మిదవ అతడు యహోవ ఎదుట పరాక్రమం వేటగాడు కాబట్టి యహోవ ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలే అను లోకోక్తి కలదు లోకోక్తి అంటే ఈ లోకాతీతమైన గుణగణం అన్నట్టు ఈ లోకంలో చెప్పుకుండేది అన్నట్టు అంటే దేవుని ఎదుట పరాక్రమం వాడంటే దేవునికి ఎదురుగా ఉన్నవాడన్నర్థం ఇంగ్లీష్లో అయితే అట్లనే ఉంది బిఫోర్ మైటీ బిఫోర్ అంటే దేవునికి వ్యతిరేకంగా పరాక్రమం చూపించుకునే శక్తిని దేవునికి విరుద్ధంగా జీవించిన కాబట్టి ఇది ఖచ్చితంగా దుష్టత్వానికి సంబంధించింది అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి బాబేలు బబులోను లేక బబులోను అంత అలచడి కలిబిలికి సాదృశ్యం దాని తర్వాత అది దేవుడికి విరుద్ధంగా ఉందన్న విషయాన్ని మనం వ్యాపకం చేసుకుంటాం అక్కడ ఇంట్లో దేవుడికి విరుద్ధంగా ఉండడు అయితే కొన్ని కొంతకాలం కింద నేను చూపిస్తాను ఈ లోకం ఎట్లా విభజింపబడిందని జల ప్రళయం జరిగినాక ఈ లోకం జలంతో నింపబడి పాపంతో అంతా ఉన్న నశించిపోయినాక నోవా కుటుంబం ద్వారా ఈ లోకం నింపబడింది తర్వాత నోవాకున్న కుమారులు షేము హాము యాపెత్తులు వారి ముగురు ద్వారా సంతానమే ఈ లోకమంతా నిండింది షేము లేక షెమాయిల్ అంటారు ఇది తెలుగులో షెమాయిల్ లేక ఇంగ్లీష్లో షెమయిట్స్ అంటారు షేమ్ సంతతి ఆసియా ఖండానికి సంబంధించిన వాళ్ళు తర్వాత హాము సంతతి ఆఫ్రికా ఖండానికి సంబంధించిన వాళ్ళు తర్వాత మూడో కుమ్మడు అయిన యాపేతు యాపెత్ సంతతి కి సంబంధించిన వాళ్ళు మూడు ఖండాలు ఇవి అయితే మీరు అనొచ్చు వచ్చింది బ్రదర్ అమెరికా పుట్టింది బ్రదర్ యునైటెడ్ స్టేట్స్ అవి కూడా ఖండాలే కదా ఐదు ఖండాలు మనకి ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు కాబట్టి మూడు ఖండాలు అయితే కనిపిస్తున్నాయి తేటగా ఆసియా ఆఫ్రికా మరియు యూరప్ ఐరోపా ఖండం అంటాం అయితే యాపెత్ సంతతి ఐరోపా ఖండం ఈ ఐరోపా ఖండం నుంచే కొంతమంది ఆస్ట్రేలియాకి పోయి దాన్ని తయారు చేసుకున్నారు మరి కొంతమంది అమెరికాకు పోయి ఆ దేశాన్ని తయారు చేసుకున్నారు అన్నట్టు వీళ్ళు బ్రిటిషర్స్ అన్నట్టు ఒకప్పుడు ఈ ఇంగ్లాండ్ దేశస్తులు కొంతమంది ఇంగ్లాండ్ యూరోప్ లో ఉంది కాబట్టి ఇంగ్లాండ్ దేశంలో ఉన్న కొంతమంది ఆస్ట్రేలియాకి పోయి దాని తయారు చేసుకుంటారు మరి కొంతమంది అమెరికాకు పోయి ఆ దేశాన్ని తయారు చేసుకున్నారు కాబట్టి యాపెత్తు బహు విస్తరించేవాడు అన్నట్టు బాగుగా ఆశ్రయింపబడ్డవాడని మనం చూస్తాము కాబట్టి ఆ రీతిగా యూరోపే ఆస్ట్రేలియా అమెరికా మూడు ఖండాలు యాపెత్తు సంతతి అన్నట్టు ఈరోజు ప్రపంచం అన్నట్టు అయితే షేము హాము సంతతి ఇవ్వాలి కాబట్టి ఆఫ్రికా సంతానమంతా ఆ హామ సంతతి వాళ్ళు ఆఫ్రికా ఎప్పుడు పేదరికంలో బహు దరిద్రంగా ఉంటుంది అన్నట్టు కానీ దేవుని రక్షణ రక్షణ అనుభవాలకు వచ్చినాక ఆఫ్రికా ఇప్పుడు మారిపోతుంది ఒకప్పుడు ఆఫ్రికా అంతా దరిద్రంతో ఉండేది కరువు మరణాలు ఎక్కువ ఉండేవి ఆ దేశంలో ఇప్పుడు అవన్నీ మారిపోయిన ఎందుకంటే ఆఫ్రికా మీద దేవుని కృప ఉంది అనేక ప్రార్థన చేశారు గొప్ప గొప్ప దేవజన్లపై అక్కడ ప్రయాసపాడి అక్కడ సువార్త ప్రకటించు మనుషులు రక్షణకు వచ్చినారు కాబట్టి ఇప్పుడు ఆఫ్రికా తారు మారైపోయింది ఆర్థికంగా బాగా తయారైంది మనుషులు బాగా చదువుకుంటుంటూ దేవుని సేవ కూడా బాగా విస్తరిస్తుందా ఆత్మఖండంలో దాని తర్వాత ఈ లోకం ముగింపు అనేసి నేను అనుకుంటే ఒక కొన్ని కొన్ని సార్లు దేవుని వాక్యంలో ఈ విషయాన్ని గ్రహించినప్పుడల్లా కాబట్టి బబులోను ఏ రీతిగా ఉంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు త్వరగా చూసుకోబోతున్నాం బబులోను పరిస్థితి ఏంది అనేది అది ఉపమాన రీతిగా మతపరమైన జీవితం అనేక పర్యాలేను ఇక్కడ ప్రాణబంధంలో ఈ యొక్క వాక్యాన్ని చూపించి కొద్దిసేపట్లో ముగించేస్తున్న ఈ వేరే ఒక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోదరేకంతో కూడిన తన విభిచార మాధ్యమను సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబులోను కూలిపోయేను కూలిపోయానని చెప్పాను కాబట్టి ఈ ఇది ఇది మతపరమైన జీవితానికి సాదృశ్యం కూలిపోయాని కూలిపోయి రెండుసార్లు ఎందుకు జ్ఞాపకం చేస్తుందంటే ఈ మతపరమైన గుంపులు ఎట్లా ఉంటాయో మనకు తెలుసు మొదటి రెండు గుంపులకు సాదృశ్యం అవి అయితే ఈ మతపరమైన జీవితము మనుషులకి ఏం త్రాగించింది మోసం పుచ్చు వాటిని వ్యభిచార మాధ్యము అంటే మోసంతో కూడిన వాటిని వారికి జీవజలాన్ని దాగించాల్సింది పోయి మృత నదిలోని ఆ జీవ ఆ జలాన్ని దాగించినట్లు మనం చూస్తున్నాం అది మనుషుల్ని మత్తగా పెట్టి నాకేం కాదలే నేను అంతా సుఖంగానే ఉన్నాను లేదు తినుము త్రాగము సుగించము అని అనుకున్నాడు కానీ ఒక్కసారి జల ప్రారంభించి వారందరినీ కోలిపోయిన విషయం అక్కడ మనం చూస్తా ఉన్నాం వాక్యాన్ని మనం ముందు ఒకసారి గబులోని పరిస్థితి ఏందనేది మనం చూస్తాము నిమ్మరోజు ఆ యొక్క కట్టిండు కట్టిపించిండు అది కూలిపోయింది దేవుడు కొలగొట్టిండు దూతలందరిది వచ్చి కొలగొట్టిండ్రు దాని తర్వాత మనుషులంతా భూమి అంతా విస్తరించిపోయింటారు భాషలన్నీ పుట్టినాయి అక్కడనే మొట్టమొదటిసారి ఇప్పుడంతా గలిబిలి ప్రపంచాత్మకంగా ఆర్థికంగా కూడా గలిపినాయి ప్రస్తుతం పరిస్థితులు చూస్తే అదే రీతిగా మతపరమైన జీవితంలో కూడా గలిబిలి ఉంది కాబట్టి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే కాబట్టి ఈ మతపరమైన జీవితం కూడా కూలిపోవాల్సిందే ఎందుకు ఆ రోజు మొట్టమొదటిసారి దేవునికి విరుద్ధంగా ఒక ప్రభుత్వం నేర్పరచుకున్నారు నిర్మ అది అక్కడ కూలిపోయింది ఇప్పుడు కూడా అంతే మనుషులు దేవునికి విరుద్ధంగా వారి రాజ్యం కట్టుకున్నారు అది కూలిపోవాల్సిందే ఆత్మీయ స్థితిలో కానీ ప్రకృతి సహజంలో కానీ బిజినెస్లన్నీ కూలిపోవాల్సినయే ప్రభుత్వాలన్నీ కూలిపోవాల్సిందే కాబట్టి ఆయన విధానం ఆ ఇది వచ్చే వారము ఈ యొక్క మహాబబులకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా నెలు కద్సరి కాలానికి సంబంధించిన విషయాలు అవి నేను కొన్ని చూపించేసి ఎందుకు దేవుడికి విరుద్ధంగా ఉంది అన్న విషయాన్ని నేను చూపిస్తా ఒక వాళ్ళంతా ఐక్యత కలిగి దేవుడికి విరుద్ధంగా ఎందుకు పరలోకంలో పరలోకం వరకు అది ఆకాశం అంతనట్టుగా ఎందుకు గోపనం కట్టుకున్నారు అంటే డైరెక్ట్గా పరలోకానికి అందులోకి వెళ్ళిపోవాలనుకున్నారు వాళ్ళు అంత టెక్నాలజీ వాళ్ళు సంపాదించుకున్నారు అంత ఉన్నతంగా దాన్ని కట్టుకోవడము అంత పెద్ద టవర్ని ఎంత విశాలంగా కట్టిండాలి టవర్ని వాళ్ళకి అంత నాలెడ్జ్ ఎట్లా ఇచ్చిండ్రు ఈ లోకం నాలెడ్జ్ ఎట్లా ఉంటుంది కానీ దేవుడు పరలోకరాజ్యం ఎవరికి వాళ్ళ అది రక్త మాంసములకు ఇవ్వడన్నాడు పాపభూరి తమ ఇవ్వడు మొదటి రెండు గుంపులకు ఇవ్వడు రక్తం అది మాంసము కాబట్టి అది పరిశుద్ధుల కొరకు అనుగ్రహించబడ్డ స్థలం అది పర్లోక రాజ్యం అది నీకు నాకు అనుగ్రహించింది దేవుడు కాబట్టి దేవుని ఎదుట దేవుడికి విరుద్ధంగా ఉన్న ఈ పరాక్రమశాలి లాగా మనం ఉండడానికి ఆయన సన్నిధిలో తగ్గింపు కలిగి సరళత పరుశుత కలిగి ని కలిగి జీవించే వాళ్ళకి ఆ రాజ్యం ఇస్తడానికి మత శవర్త ఐదు వందల మనం సంబంధించింది పర్లోక రాజ్యం దీనులు ఆత్మవిషయ దీనులైన వారి ధనిలు పర్లుక రాజ్యం వారిది కాబట్టి దీనులకే ఇస్తాడు పర్లుక రాజ్యం సూరులకు కాదు నింబ్రోజ అనేవాడు కదా పరాక్రమశాలి పరాక్రమశాలకి ఇవ్వడు అయిన పర్లుక రాజ్యం అది ఖచ్చితంగా దీనులకి సంబంధించింది కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించి మనల్ని మనం తగ్గించుకుందాం దేని విషయంలో నిరవీయకుండా దీని విషయంలో అతిశయించకుండా మనకు నయన్ని మన ప్రవహించింది మనం పొందుకుంది ఏం లేదు మనం సంపాదించుకుంది ఏం లేదు ఒక్కటి కూడా గొప్పతనం లేదు మనలో కాబట్టి మనల్ని మనం తగ్గించుకుందాము ఆయన కాళ్ళ దగ్గర పడి ఉందాము ఆయన కాళ్ళ కూర్చొని నేర్చుకుందాము తిరిగి వాటికి తగినట్లు మనం కొనసాగుతాం మన జీవితం అటువంటి కృపాన్ని ప్రభు మనకు అనుకరించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధ్ర దేవ మీకు వదనాలు ఇస్తయ్యా ప్రభా ఆ దూతల గురించి మీరు మాట్లాడుతున్నారు ప్రభా ఈరోజు సంఘ దూతల్లాగా దేవుని బిడ్డలను మీరు పెట్టినారు దేవుని సేవకులను మీరు పెట్టినారు ఆయన మీ సేవకులని ధైర్యంగా మేము ప్రకటించాలా సకల గోత్వాలకి సకల ప్రజలకినైనా ఈ సత్యాలన్నీ మేము ధైర్యంగా చూపించాలా సమాధాన పడకుండా ప్రభా కాకుండా స్వార్థపూరితమైన జీవితం కాకుండా నేను నాది నాది అని చూసుకోకుండా ప్రభా ఈ వార్తని మేము అన్నిటిలో ప్రకటించాలా నిత్యసు వార్త ఎవర్ లాస్టింగ్ స్ఫిల్ కాంప్రమైజ్ కాకుండా సాయపడాని నైనా ఎంతగా శ్రమలు మేము కాంప్రమైజ్ కావద్దు ప్రభావ అవును ప్రభా నీతి నిమిత్తం హింసింపబడ్డ పర్లోక రాజ్యము వారిది అని వాక్యం సెలవిస్తుందైనా కాబట్టి ఈ లోకంలో మాకు ఇవన్నీ తప్పవు అయినా కానీ ప్రభా మీరు జయించినారు మేము కూడా జయించాలా అమ్మ అందులో మీ యొక్క సహేమను అనుగ్రంచి నడిపించండి వింటున్న వారిని ఆశ్రయించండి వారి కుటుంబాలలో సమాధానం నేర్చండి ప్రభా కుటుంబాలలో తన వాళ్ళకి ప్రేమను పుట్టించండి కుటుంబాలను చిన్నపిన్యాయం చేస్తుంది వాడు ముఖ్యంగా ప్రభా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి గృహాలు లేని వారికి వివాహం కానీ వారికి వివాహం అనుగ్రహించండి సంతానం లేని వారికి సంతానాలు అనుగ్రహించండి సంవత్సరం గొప్ప సాక్షులు నిలబెట్టండి లోకాలకు తీసుకుంటామని ప్రార్థిస్తున్నాం అనేక మంది తనమలి వాచ్మెన్లు వెళ్ళిపోతున్నారు ప్రభు మీరు మమ్మల్ని కాలంలో వాచ్మెన్స్ లాగా పెట్టినారనైనా కాంప్రమైజ్ కాకుండా మేము కావాలి వాళ్ళు వారి ఉండేలాగానే సహాయపడండి శత్రువు రావడం చూసి పసిగట్టి అనేకలను మేము హెచ్చరించాలనైనా అటువంటి జీవితం మీరు మాకు ఇచ్చినారు జాగ్రత్తగా కాబట్టి మేము చేయాలా సహాయపడి మహిం అనందమని మిమ్మల్ని బిళ్ళగా మమ్మల్ని నడిపించమని మీ యొక్క కృప మిమ్మడి కృప అనుగ్రహించమని ప్రతి దశలో ప్రభు మిమ్మల్ని మేము మహింపరుస్తూనే ఉండాలని నేను మా ప్రార్థన జీవితంలో మా యొక్క ప్రవర్తనలో మా ఉద్యోగశాఖలో ప్రతి స్థలంలో మిమ్మల్ని మేము మహింపరచాలా ప్రభు అటువంటి జీవితం మాకు అందరిని కనిపించి అతి మంచి వేకు ఏసు క్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలం తొడండి నువ్వుగాక ఆమెన్ ప్రిజ్ తీస్తారు <inaudible>